సంకీర్తన రెండు వందల అరవై ఏడు దైవము దూరగనే తమ నేర్పు నేరమింతే ఇవల తమ కర్మములెంచరు మనుజులు మొల్లమి గాలి ఒకటే ముంచి తూరు పెత్తుచోట పొల్లకట్టు కడబడే పోగువడెగట్టి వెళ్ళ పుల్లములో శ్రీహరి ఒకడై ఉండునతని వల్ల రైరి అసురులు సురలు మించి జల్లి ఒకటే మీద నుండు దొడ్డవెల్ల చెంచుల సన్నములెల్లా సందులగారు ఎంచక హరి ఎరుగక కొందరైతే కొంచెమై రీతిని కొల్చి కొందరైరి ఘనులు కోవిలలు కాకులును కోరి ఒక రీతి నుండు వసంత వేళ నేరుపడును శ్రీవేంకటేశ్వరుని సేవకులు మనుజుల భావముక రీతి ఫలములే వేరు